కూడా ఒప్పుకోరు ఇప్పుడు ఇంకా మరీ అధ్వానం అనుకోండి సరే కలిసి రెండేళ్ళు మూడేళ్ళు జీవించిన తర్వాత పెళ్లి చేసుకుంటా ఉంటున్నా ఇది ఇంకా ప్రమాదం సరే ఏదేమైనప్పటికీ సీతమ్మవారి కష్టాలు అక్కడతో మొదలైనాయి ఇంత చేస్తే టాప్ టు బాటం నల్లగా ఉన్నటువంటి రాముడు విల్లు మరి అక్కడ ఉన్నటువంటి రాజకుమారులో బోల్డ్ మంది అండగాళ్ళు మహానుభావులు తెల్లగా ఉన్నవాళ్ళు ఆహా మెరిసిపోతున్న వాళ్ళు బ్రహ్మజ్ఞానంతో మెరిసిపోతున్న వాళ్ళు దేవతలు ఆ సభకి బోల్డ్మంది హాజరయ్యారు మరి వాళ్ళందరూ రాముడి కంటే కూడా నిజానికి మాట్లాడితే రూప లావణ్యాలలో బాగా తెల్లగా ఉన్నాడు మరి సీతమ్మ వారికి కష్టం ఎప్పటి నుంచి మొదలైంది నల్లగా ఉన్న రాముడు విల్లు విరిచాడు చా నేను ఈ నల్లగా ఉన్నాడు పెళ్లి పో అన్లా ఆవిడ నల్లని కృపారసంభు వైజల్లెడు వాడు శ్రీరామచంద్రమూర్తి చూడండి ఇలా చెప్తామన్నమాట రామాయణం ఇలా చెప్పబడింది వాల్మీకి ఇలా చెప్పాడు ఇందులో ఉన్నటువంటి నర్మగర్భమైనటువంటి సూచనల్ని తెలుసుకోవాలన్నమాట రామతారక మంత్రంలో రాముడు అలాగ ఎందుకున్నాడు అంటే రామనామతార మంత్రం జపం చేస్తూ నిద్రపోయే వాళ్ళకి అర్థం అవుతుంది రాముడిని అలాగే ఎందుకున్నాడు నీలమణి అని ఒక మణి ఉంది నవరత్నాలలో నీలమణి అని ఒక మణి ఉంది అది ఉండడానికి నీలంగానే ఉంటుంది కానీ వజ్రం కంటే ప్రకాశం ఎక్కువ ఉంటుంది దానికి సూర్యకాంతి యొక్క ప్రతిఫలన శక్తి నీలమణికి ఎక్కువ ఉంటుంది ఈ నీలమణి వలె ప్రకాశిస్తున్నాడు రాముడు ఇలా తోచాలి నీ గాఢ సుశుద్ధిలో రకారానికి మకారానికి మధ్య ఉన్నటువంటి పొల్లు రామ రమ రమ అయ్యావు అనుకోండి ప్రకృతిలోకి వచ్చేస్తాం రామ అయ్యావు అనుకోండి ప్రకృతికి అతీతంగా ఉంటాం అంటే సీత రామ అంటే ప్రకృతి విలక్షణుడు ఆ పొల్లే నిన్ను తరింపజేసేది ఆ ప్రకాశమే నిన్ను తరింపజేసేది నిద్రలో ఉన్న అతి భద్రముగా ఉన్న విద్య విద్య అంటే విత్ అంటే ప్రకాశం ఈ ప్రకాశాన్ని గుర్తుపట్టగలగాలి చదవ అజ్ఞానదశలో ఆత్మయ్య తాను జీవుడు నేను భ్రమించటం జరు జరిగినది అంతే లేచాడు ఏ నామరూపాలతో అయితే నిద్రబోయాడు ఆ నామ రూపాలతోనే మళ్ళా లేచేది ఇది అజ్ఞానజనితమైన జీవభావం జీవప్రాంతి ఏర్పడగానే తాను దేహమని ఇంద్రియములని మనస్సని బుద్ధి అని విశ్వసించుట జరిగినది అంతే కన్ఫర్మేషన్ వచ్చేసింది అస్థి భాతి ప్రియం ఆయన ఒరిజినల్ లక్షణాలు స్వరూప జ్ఞానంలో ఏమున్నాయి సత్తు చిత్తు ఆనందం ంగతంగా అవస్తాత్రయంలో తిరుగుతున్నాడు ఈ నామరూప సంగతమై తిరుగుతూ ఉంటే నామరూపాలే సత్యం అనుకో అనాత్మ వస్తు నామరూపాలనే ఆత్మ వస్తువుగా భ్రాంతి చెందాడు దృశ్య భ్రాంతి అంతా ఇంతే చదవండి దేహ సంబంధము చేత దేహ బాగలు ఇంద్రియ సంబంధము చే కల్లోల జీవనము మనో తాదాత్మ్యము చేత మానసిక సంఘర్షణలు బుద్ధితో కలియుట చేత సంకల్ప వికల్పాదులు జీవునికి సంక్రమించి అనంత దుఃఖము అందించినవి అది చూడండి ఐదు లక్షణాలు చెప్పారు దేని వల్ల ఏమొచ్చినాయి మనం ఇప్పుడు వేరే మాటల్లో చెప్పుకున్నాం మళ్ళీ చదవడం ఆ వాక్యం దేహ సంబంధము చేత దేహ బాధలు అది వేలి మీద వేలు మొలిచిందిరా బాబు ఎలాగోలా దాని తీసేయాలి అది తీసేదాకా వేరే పని చేయలేదు చూడండి గోరు చుట్టు అంద అందరి రెట్లో బాధిస్తుందంట ఈ ప్రపంచంలో గోరు చుట్టూ బాధించినట్టుగా ఏది బాధించదు నిజానికి గోరేమో మృత వస్తువు మృత కణాలతో ఏర్పడింది గోరు కానీ ఆధారంగా లోపల ఉన్న చర్మం ఏదైతే ఉందో ఆ చర్మం దగ్గర దెబ్బతగిలింది ఇంకా వాడు ప్రపంచంలో ఉన్నటువంటిదంతా పక్కకపోతుంది వాడి మనసు అంతా ఆ గోరు చుట్టూ తిరుగుతుంది సూర్యుడు ఎక్కడికి పోయాడో ఈశ్వరుడు ఎక్కడికి పోయాడో అదంతా ఎవరికి తెలియదు ఏమండి నాకు గోరు చుట్టూ వచ్చిందండి అని కనపడ వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు ఎందుకని వాడి సమస్య ఇప్పుడు అదే దేహ మానవుడు ఎక్కువగా పట్టించుకుంటున్నాడు తర్వాత ఇంద్రియ సంబంధం కల్లోల జీవనం అది తన ఇంద్రియాలు తల్లి గర్భంలో ఉండగా ఏర్పడ్డాయి అక్కడ అనేక రకాలైనటువంటి సూక్ష్మజీవుల యొక్క ఆవాస స్థానం గర్భవాస నరకం ఎందుకని నరకం అన్నారయ్యా ఏం స్వర్గం నొచ్చగా హాయిగానే ఉన్నాడుగా తొమ్మిది అక్కడ సుఖంగానే ఉన్నాడుగా లేడు సుఖంగా ఎందుకని అంటే అనేక రకాలైనటువంటి సంఘర్షణాత్మకమైనటువంటి పోరాటంతో ఎదిగాడు అక్కడ ఆ పోరాటం పోరాడకపోతే ఎదగడు వాడి కావాల్సిన శరీరాన్ని వాడు నిర్మించుకోలేడు ఏర్పరచకున్న శరీరం